లేఖ సంఖ్య నూట డెబ్బై ఏడు మొదటి స్నానం మొదటి క్షౌరం పన్నెండు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నిన్న ఉదయాన చూచిన ప్రకృతి దృశ్యాన్ని గురించి మధ్యాహ్నమే నీకు లేఖ రాసి రవంత ఆలస్యంగా వెళ్ళాను భగవాన్ చూడగానే రామచంద్రయ్యరు అనంతనారాయణరావు కలిసి ఇప్పుడే ఫోటో తీశారు అని చెప్పారు అట్లాగా అన్నాను ఎండవేళ్ల సోఫాకు వెనుక ప్రక్కన కట్టిన పట్టివేళ్ల తడికల మీద నీళ్లు చెల్లి ఆ తడికలకు సోఫాకు మధ్య ఉన్న క్రోటన్ల మీద చిమ్మరి గొట్టంతో కొట్టి ఆ తుప్పరలే భగవాన్ మీద కూడా పడేట్లు చేశాడు కృష్ణస్వామి భగవాన్ ఒళ్లంతా రుద్దుకుంటూ ఇదిగో అభిషేకం చేస్తున్నారు అని ముసిముసి నవ్వులు నవ్వి ఏదో గత సమాచారం స్ఫురణకు వచ్చింది కాబోలు అప్పుడు జరిగినట్లే అభినయిస్తూ ఇలా సెలవిచ్చారు నేను ఈ ఊరి వచ్చిన వెనుక నాలుగు నెలల వరకు స్నానం లేదు ఏమీ లేదు అరుణాచలేశ్వర ఆలయ ప్రాకారంలో ఉండగానే ఒక దినం పొన్ను స్వామి అనే ఒక భక్తిని భార్య వచ్చి అమాంతం నన్ను లాగి కూర్చోబెట్టి సీకాయితో తలంతా రుద్ది స్నానం చేయించింది ఎప్పుడూ వస్తూ పోతూ అప్పుడు అట్లాగే వచ్చింది అనుకున్నా వచ్చేటప్పుడే అన్ని సిద్ధం చేసి తెచ్చుకుంది అదే మనకు మొదటి స్నానం ఆ రోజు స్నానం చేసేవారేనా అన్నాను ఊహు స్నానం ఎక్కడిది చేయించేదెవరు చేసేదెవరు ఆ వెనుక దాదాపు ఒక సంవత్సరానికి పైగా అట్లే జరిగిపోయింది గురుముహూర్తంలో కొన్నాళ్లు ఉన్నానా అక్కడికి జనులు వచ్చేవారు కారు అందువల్ల తొందర లేకపోయింది అయితే మీనాక్షి అనే ఒక ఆమె ఎప్పుడైనా ఆహారం తెచ్చి ఉండేది ఒకనాడు ఒక బాణ తెచ్చి నీళ్లు కాస్తోంది ఎందుకో అనుకున్నా ఓ బుట్టలో నుంచి నోన సీకాయ్ మొదలైనవి వితీసి స్వామి రండి అని పిలిచింది నేను పోలే ఆ ఊరుకుంటుందా రక్కబట్టి లాగి కూర్చోబెట్టి నూనె స్నానం చేయించేసరికి జడలు గట్టిన జుట్టు విచ్చి సింగపు జూలల్లే వేలాడసాగింది అది రెండో స్నానం ఆ వెనుక వచ్చాడు ఏదో సరిపోయింది అన్నారు భగవాన్ ఈ విషయం చరిత్రలో లేదే అన్నా అవునవును ఏమో అప్పుడు వ్రాయలేదు క్షౌరం కూడా అంతే ఇక్కడికి వచ్చిన రోజే జరిగిన మొదటి క్షౌరం సంగతి చరిత్రలో ఉన్నది కదా రెండవది ఒకటిన్నర సంవత్సరానికి జరిగింది జుట్టంతా బుట్టవలే అల్లుకుని పోతే చిన్ని చిన్ని దుమ్ము దానిలో ఉండి తలంతా బరువుగా ఉండేది ఇంతింత గోళ్లు మొదలైన వాటితో భీభత్సంగా ఉండేవాణ్ణి వెనక అంతా బ్రతిమాలి క్షౌరం చేయించారు తలంతా గుండు చేసిన వెనక తల ఉందా లేదా అని అనిపించేది ఇట్లా ఇట్లా ఆడించి చూచి ఆ సరే ఉన్నది అనుకున్నాను అంత భారం తగ్గిందన్నమాట అన్నారు భగవాన్ ఈ ఒకటిన్నర సంవత్సరం ఎవరూ ప్రయత్నించనే లేదా ఒక భక్తులు ఆ యత్నించారు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఉండగా ఇప్పుడు వకీలుగా ఉన్న నీలకంఠం యొక్క తాతగారు నా వద్దకు వస్తూ ఉండేవారు వారి పేరు నీలకంఠయ్యరే చాలా భక్తి కలవారు ఒకనాడు ఈ ప్రయత్నంతో వచ్చారు వచ్చిన వారు నాతో ఏమీ చెప్పకుండా కొంచెం దూరంలో ఎదురుగా నిలిచారు మామూలుగా వచ్చారని నేను కళ్ళు మూసుకు వెనుక వైపు టప్పుటప్పుమని శబ్దమైంది కన్నెత్తి చూస్తే మంగలి కత్తి నూరుతున్నాడు పలక్కుండా లేచిపోయాను పాపం వారు స్వామికి ఇష్టం లేదు గాగు అల్ని భార్య మీనాక్షి మాత్రం స్నానం చేసేదాకా విడవలేదు రెక్కబట్టిలా అయితే ఏం చేసేది అన్నారు భగవాన్ భగవాన్ వారికి ఒక బిడ్డవల్లి తోచారు కాపోలును అన్నాను అదే అదే ఇప్ప కింద ఉండగా ఇంకొకటి కూడా జరిగింది ఏమంటే ఇరవై ఏళ్ల వయస్సు గల అనే ఒక దాసి కోవెల్లో నాట్యమాడేందుకు వస్తూ పోతూ ఒకనాడు నన్ను చూసింది అంతటితో నా మీద భక్తి తన వృత్తి మీద విరక్తి కలిగి ఇంటికి వెళ్లి ఆ బ్రాహ్మణ స్వామికి అన్నం పెట్టంది తాను తిననని తల్లితో పట్టుపట్టింది సరే అని ఇద్దరూ కలిసి అన్నం తెచ్చారు నేనేం కళ్ళు తెరుస్తానా పిలిస్తే పలుకుతానా ఒకే నిష్టలో ఎట్లాగో త్రోమన పోయే వారి చేత చెయ్యి లాగించి లేపి ఆనాటికి పెట్టి వెళ్ళారు స్వామికి పెట్టంది తిననని రోజూ పట్టుపడితే ఆ తల్లి నువ్వు చిన్నదానివే ఆ స్వామి వయసు వచ్చినవాడే తాకి లేగితే గాని లేవడే ఎట్లాగూ అన్నది ఆ రత్నం తన మైనమామ కొడుకు ఒకడుంటే వాణ్ణి సహాయం తెచ్చుకుని రోజు వాడి చేత అన్నం పెట్టిచ్చేది కొన్నాళ్లకు ఆ పిల్లవాణి బంధువులకు అది అవమానంగా ఉండి వాణ్ణి పంపలే ఇదా పట్టు విడవదు కడకు ఆ ముసిల్దే తెచ్చి పెద్దది కనుక తాను తాగితే తప్పు లేదని నన్ను కదిపి చెయ్యిలాగి పెట్టిపోయేది ఆ ముసలిది త్వరలోనే పోయింది నేను అక్కడ ఉండలేదు ఆ రత్తమ్మ దూరం రాలేకపోయింది వృత్తి లేకుంటే భక్తి లేక ఒక్కడితోనే ఉండేది జాతి ఏదైతే ఏమీ పరిశుద్ధంగా ఉండేది మహావైరాగ్యం మంచి భక్తీను పాపం ఒక్క కూతురుంటే ఆ వృత్తే వద్దని పెళ్లి చేసింది అని సెలవిచ్చి గద్గద కంఠులైనారు భగవాన్ లేఖ సంఖ్య నూట డెబ్బై అనన్య భక్తి ఈ మధ్యాహ్నం రెండున్నర గంటలకు వెళ్ళాను భగవాన్ పలహారం చేస్తున్నారు నన్ను చూడగానే శ్రీవారి ముఖం వికసించసాగింది ఏదో సంతోష వార్త చెప్పగలరని అనుకున్నాను రవంత నిదానించి ఇదిగో ఇవాళ దక్షిణ అమెరికా నుండి ఒక ఫోటో ఓ జాబు వచ్చినాయి ఆ ఫోటోలో ఆరుగురు పురుషులు ఒక స్త్రీ ఉన్నారు ఆ స్త్రీ నా ఫోటో తల మీద పెట్టుకున్నట్లు పెట్టి మధ్య కూర్చున్నది ఇద్దరు పురుషులు రెండు పక్కలా కూర్చున్నారు నలుగురు నించున్నారు వారంతా ఒక సంఘమట దానికి అరుణాచల సంఘం అని ఆ జాబులో భగవాన్ మేమంతా తమ సన్నిధికి రాలేము ఇక్కడి నుండి నమస్కరిస్తూ సాధన చేస్తున్నాం మీ ఆశీర్వాదం కావాలి అని వ్రాసి బదులు వ్రాసేందుకు రిజిస్టర్ చీటీ కూడా పంపారు ఎక్కడ దక్షిణ అమెరికా ఎక్కడ మనం అన్నారు భగవాన్ వారెప్పుడు ఇక్కడికి రానేలేదా అన్నాను వచ్చినట్లుగా లేదు ఆ స్త్రీని మాత్రం ఎక్కడో ఎప్పుడో చూచినట్లున్నది విన్నారో ఏమో మన పుస్తకాలు చదివి సాధన చేస్తున్నట్లు రాశారు దక్షిణ అమెరికా అంటే అమెరికాకు చివ్వరన్నమాట వారికి మన మీద అభిమానం ఏమిటో అంటూ జాలితో డగ్గుత్తిక వహించారు భగవాన్ భక్తికి దూరం దగ్గర అంటూ ఉండదు గదా అన్నాను అదే ఆ స్త్రీ నా ఫోటో తల మీద పెట్టుకున్నట్లున్నది మన సంగతి ఎట్లా తెలిసిందో అన్నారు భగవాన్ సూర్యుడు ఉదయించిన వెనుక వెలుగు తెలియకుండా ఉంటుందా అన్నాను అది సరి ఏడెనిమిదేళ్లకు పూర్వం నన్ను చూడాలని ఐరోపా నుండి ఒక స్త్రీ వచ్చింది ఆమె ఈ దేశంలో స్టీమర్ దిగి వేరే ఎక్కడా ఆగకుండా ఎకాయకి ఇక్కడికే వచ్చింది అరగంట కూర్చుని లేచి నమస్కరించి సెలవు పుచ్చుకొని ఆశ్రమం చుట్టుపక్కల చూచుకుని వెంటనే వెళ్ళింది సరాసరి కొలంబో వెళ్లి స్టీమర్ ఎక్కుతూ నాకో జాబు భగవాన్ మిమ్మల్ని గురించి విని చాలా కాలంగా చూడాలన్న కోరికతో ఉండి ఇప్పటికి రాగలిగాను మిమ్మలను చూచాను నా కోరిక తీరింది ఇక ఈ దేశంలో ఉన్న ఇతర ప్రదేశాలు చూడాలన్న కోర్కె లేదు అందువల్ల స్టీమర్ ఎక్కుతాను అని ఉన్నది అందులో చిత్రంగా అని సెలవిచ్చారు భగవాన్ విశ్వరూపం చూడాలని ఆశించి దివ్య దృష్టిని గైకొని ఆ విశ్వరూప దృశ్యం అదృశ్యమైన వెనుక కృష్ణ నీ దివ్య స్వరూపం చూచిన ఈ దృష్టితో ఇతర దృశ్యం చూడాలని లేదు నీవిచ్చిన దృష్టి నీవే తీసుకో అన్న ధృతరాష్ట్రని వలె ఆమెకున్ను చూచిన వెనుక భారతదేశం చూడాలని లేకపోయింది కాబోలును భక్తికి స్త్రీ పురుష భేదం లేదు కదా అన్నాను ఆహా ఏమీ భేదం లేదు అన్నారు భగవాన్ లేఖ సంఖ్య నూట గురు కృప ఇరవై పంతొమ్మిది వందల మొన్న పన్నెండవ తేదీన విజయవాడ నుండి చాలా కాలంగా వస్తూ పోతూ ఉండే గంగరాజు మల్లికార్జునరావు అనే బ్రాహ్మణుడు ఆలుబిడ్డలతో సహా వచ్చాడిక్కడికి వారికే ఐదుగురు ఆడపిల్లలున్నారు ఆ ఐదుగురి సందున ఐదుగురు మగపిల్లలు గతించారట ఆరవారికి ఆరవ నెలలో భగవాన్ సన్నిధిలో అన్న ప్రాథన చెయ్యాలని భగవాన్ చేత్తోనే అన్నం పెట్టించాలని ఎంతో ఉత్సాహంతో వచ్చారు ఆ ముహూర్తం ఎల్లుండనగా ఆ బిడ్డ అకస్మాత్తుగా అస్తమించాడు ఈ సాయంత్రం వాళ్లు ఊరికి వెళ్లాలని నిశ్చయించుకుని మూడింటికే భగవాన్ సన్నిధికి వచ్చి కూర్చున్నారు వాళ్ల మనస్సులో కించ పోగట్టే నిమిత్తం ఈశ్వరుడు ఈ విధంగా అడిగించాడా అన్నట్లు ఓ భక్తుడు స్వామి ప్రాణాయామాది సాధనల వల్ల శరీరం చాలా కాలం ఉండేట్లు చేయవచ్చునని జ్ఞానులు ఆ విధంగా చేస్తారని నిజంగా అంటారా చేస్తే మంచిదేనా అని ప్రశ్నించాడు భగవాన్ సావధానులై అవును చేస్తే ఉంటారు చాలా కాలం జీవించి ఉన్నంత మాత్రాన జ్ఞానులవుతారా కొద్ది కాలం బతికిన వారు జ్ఞానులు కాకుండా ఉంటారా శంకరులు ముప్పై రెండేళ్లే ఉన్నారు మనివాచకులు ముప్పై రెండు సుందరులు పద్దెనిమిది సంబంధులు ఇంకా త్వరలోనే పదహారు సంవత్సరాలకే శరీరం విడిచారు వారంతా జ్ఞానులు కారా ఏమి జ్ఞానికి అసలు ఈ శరీరం మీద ప్రీతియే ఉండదు సుఖస్వరూపుడైన తనకు ఈ శరీరం ఒక వ్యాధిగా ఉంటుంది ఎప్పుడు ఈ వ్యాధి బాధ తొలుగుతుందా అని చూస్తాడు ఇది ఉండగానే పళ్ళు తోమాలి బయటికి పోవాలి స్నానం చేయించాలి ఆహారం ఇవ్వాలి ఎన్నో ఉపద్రవాలు పుండు గుడితే దాని కడిగి కట్టుకట్టుకుంటే వాసన పట్టదు అట్లాగే ఈ శరీరాన్ని అనుక్షణం బాగు చేయకుంటే చెడుతుంది జ్ఞాని అయిన కూలికి బరువు మోసినట్లే మోస్తాడు దేహాన్ని గమ్యస్థానం వచ్చేది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తాడే కానీ ప్రాణాయామాలు కాయకల్పాలు చేసి ఈ వ్యాధిని ఇంకా భరించాలని అనుకుంటాడా అదంతా సిద్ధుల పద్ధతి నేను కొండ మీద ఉండగా పై చెప్పిన సిద్ధశాఖలోని వారు కొందరుండేవారు వారిని ఎవరైనా చూచేందుకు వస్తే కూచోమని మీ దేవుర్ నాయనా అంటే ఫలానా ఊరనేవారు మీ తాత పేరు మీ ముత్తాత పేరు అని అడుగు తెలుసుకుని ఆ అదే అదే మీ ముత్తాతకు తండ్రి ఇంత పిల్లవాడై ఉండగా నేనిక్కడికి వచ్చాను అని అనేవారు అవ్వో ఇన్నాళ్ళు బ్రతికి ఇంత దృఢంగా ఉన్నాడే ఎంత గొప్పవాడో అని వారంతా నమస్కరించి కానుకలు చెల్లించి వెళ్ళేవారు అదంతా లోకాన్ని ఏమార్చేందుకు మోసగించేందుకు కానీ అందువల్ల జ్ఞానులవుతారా వాసిష్టంలో రాముడు తీర్థయాత్ర చేసి తిరిగి వచ్చిన వెనుక లోకమంతా దుఃఖమయమే శరీర ధారణమే దుఃఖం అనే విరక్తితో అన్నపానాదులు సహితం పరేచ్ఛానుసారం నడుపుతూ జడుని వలే ఉండిపోయినాడట విశ్వామిత్రుడు యాగరక్షణార్థం రాముని పంపుమని దశరథుణ్ణి అడిగితే వాడు ఏదో పిచ్చిపెట్టిన ఉన్నాడు స్వామి అని చెప్పి ఆ పిచ్చికి గల వివరించారట వారు ఆ విశ్వామిత్రుడు అది నాకు చాలా సంతోషంగా ఉంది ఆ పిచ్చి అందరికి పడుతుందా చూద్దాం పిలిపించు అంటే పిలిపించారు సభకు వచ్చిన రాముడు అందరికి నమస్కరించి కూర్చున్నాడు విశ్వామిత్రుడు ఆ రాముణ్ణి చూచి విచార కారణం అడిగి తెలుసుకుని వశిష్ఠునితో ఏమయ్యా మనకిద్దరికూ బ్రహ్మ ఉపదేశించిన ఆత్మతత్వం ఈ రాముడికి బోధించి కలతపోగొట్టుము అని నియోగిస్తే వారు సరే అన్నారు ఆ బోధ నిమిత్తం వినువీధి నుండి సిద్ధసంగం దిగివస్తు ఈ రాముడు అతి బాల్యంలోనే ఇంత జ్ఞానం పొందాడే ఎంత వింత అని పొగుడుతూ మనము ఎన్నాళ్లు బతికినా ఏమి లాభం అని అనుకున్నారట చూచారా అన్నారు భగవాన్ అవును నిజమే కొందరు మేము ఇంచుమించు ఏళ్లు బతికాం ఇంకేం కావాలి అంటారు అదొక ఘనమని అన్నారు ఇంకొక భక్తులు భగవాన్ నవ్వుతూ అవునవును అదొక గర్వం దానికి ఓ కథ ఉంది పూర్వం బ్రహ్మకు ఒకసారి తానే చిరంజీవిని అన్న గర్వం కలిగి విష్ణు సన్నిధికి వెళ్ళి నేనెంత గొప్పవాడనో చూచావా చిరంజీవిని అన్నాడట ఆ విష్ణువు కాదు నాయనా నీకంటే చాలా పెద్దవాళ్ళున్నారు అంటే అందరినీ సృష్టించేవాడిని నేనే కదా నాకంటే పెద్దవారు ఎవరున్నారు అన్నాడు సరేగా చూపుతానే అని విష్ణువు అతన్ని వెంట పెట్టుకుని పోతూ ఉంటే ఒక చోట రోమశ మహాముని కనిపించాడు అయ్యా తమకిప్పుడు వయస్సెంత ఇంకెంతకాలం ఉంటారు అని అడిగాడు విష్ణువు నాయన నా వయస్సెంత చెబుతా విను అని ఇన్ని వేల ఏండ్లు ఈ యుగం అన్ని వేలు ఆ యుగం అంటూ లెక్కించి లెక్కించి అవన్నీ కలిస్తే బ్రహ్మకు ఒక రాత్రి పగలును ఆ సంఖ్యను అనుసరించే బ్రహ్మకు నూరేళ్లు ఆయుషు అటువంటి ఆయుర్దాయం గల ఒక్క బ్రహ్మ గతించినప్పుడు నా దేహంలోని రోమం ఒకటి ఊడుతుంది అట్లా ఒక్కొక్క బ్రహ్మ కల్పమునకు ఒక్కొక్కటిగా ఎన్నో రోమాలు పోగా ఇంకా ఎన్నో ఉన్నవి ఇవన్నీ ఎప్పుడు ఊడితే అప్పటికీ నా ఆయుర్దాయం సరినాయనా అన్నారట వారు అందుకే ఆశ్చర్యపడుతున్న బ్రహ్మను అష్టావక్ర మహాముని సన్నిధికి తీసుకుపోతే వారు పైలెక్కలన్నీ చెప్పి అటువంటి రోమశ మహామునులు ఒక్కొక్కరు గతించినప్పుడు నా ఈ వంకరలు ఒక్కొక్కటి సరిపడుతు ఈ విధంగా ఈ వంకరలన్నీ ఎప్పుడు తీరితే అప్పుడు నా ఆయుర్దాయం సరి అన్నారట వారు అందరితో బ్రహ్మ గర్వం గుబేరున కూలింది ఇట్లాగే ఇంకా ఎన్నో కథలున్నాయి సరి అయిన జ్ఞానం కలిగితే ఈ శరీరం ఎవరికి కావాలి సదా నిర్మలంగా ఉండే తనకు ఈ మోతబరువు బరువు ఎందుకు అని సెలవిచ్చారు గురు లేనిదే ఆ జ్ఞానం లభిస్తుందా జడుని వలే ఉన్న రాముడికి గురు వల్లనే కదా తెలివి కలిగింది అన్నారు ఆ భక్తులు ఆహా సందేహమేమి గురుకృప అత్యావశ్యకమే అందుకే తాయుమానవర్ గురువును పది పాటల్లో స్థుతించారు ఇంకొక పెద్దలు ఓ గురుదేవా నీ దృష్టిపడ్డ మాత్రం వల్లనే పులి పిల్లి వలె అవుతుంది పాము ఉడతవలే అవుతుంది దుష్టుడు సన్మార్గ అవలంబకుడవుతాడు ఇంకా ఏదేది కాదు ఒక్కని కటాక్ష వీక్షణం వల్లనే అన్నీ చక్కగా అవుతవి నీ మహిమ ఏమని వర్ణింతును అంటూ అట్లాగే పాడారు గురుకృప అంటే సామాన్యమా అన్నారు భగవాన్ విజయవాడ వారు ఈ కథలన్నీ విని గురుకృప మాకెంతగా లభించిందో చూడండి ఇన్ని కథలు చెప్పి భగవాన్ మా విచారం పోగొట్టారు అని ఎంతో సంతోషంతో పొంగిపోయారు మొన్న భగవాన్ సెలవిచ్చిన కథలలో అష్టావక్రుల విషయం విన్న ఒక భక్తుడు నిన్న ఉదయం శ్రీవారితో నిన్న తాము సెలవిచ్చిన అష్టావక్రముని జనకునకు గీతోపదేశం చేసిన వారే కదా అన్నాడు అవును ఆ గీత ఉత్తర దేశంలో ప్రఖ్యాతి వహించింది కాని దక్షిణాపదంలో అంతగా ప్రచారంలో లేదు ఈ మధ్యనే విశ్వనాథం అరవంలో వ్రాశాడు అన్నారు భగవాన్ ఆంధ్రులు ఒక ఆ గీత తెలుగులో ఉన్నదా అన్నారు ఆహా ఉన్నది ఆ గీత మాటకేంగానే ఆ గీత ఉపదేశ అర్థం జనకులకు జరిగిన సంవాదకత చిత్రంగా ఉంటుంది అన్నారు భగవాన్ ఆ కథ భగవాన్ సెలవియాలి అన్నారు ఆ భక్తులు భగవాన్ దయతో ఇట్లా సెలవిచ్చారు మిథిలాధినాదులందరినీ జనకులనే అంటారు కదా అందులో ఒక జనకుడు ఆత్మజ్ఞానం పొందక పూర్వం అతని ఆస్థానంలో ఉన్న ఒక పండితుని పుత్రుడు శాస్త్రపఠనం చేస్తూ ఒకనాడు గుర్రము ఒక కాలు పెట్టి రెండవ కాలు ఎత్తే లోపల జ్ఞానము సిద్ధించును అన్న వాక్యం చదివాడు రాజు అది విని ఒక రికాబులో కాలు పెట్టి రెండవ కాలు ఎత్తే లోపల జ్ఞానము సిద్ధిస్తుంది అన్న ఈ శాస్త్రవాక్యం సత్యమా లేక కల్పితమా అని ప్రశ్నించాడు సత్యమే అందుకు అణుమాత్రం సందేహం లేదు అన్నాడు ఆ కుర్రవాడు నా బుద్ధికి ఇది అసంభవమని తోస్తుంది యథార్థమే అయితే ఇప్పుడే నా గుర్రాన్ని రప్పిస్తాను నేను దాని పైకి ఎక్కున్నప్పుడు కాబులో కాలుంచి రెండవరి కాబులో కాలు పెట్టినంతలో బ్రహ్మజ్ఞానం సిద్ధింపచేసి ఈ శాస్త్రవాక్య సత్యత్వం రూఢిపరచండి చూద్దాం అన్నాడు ఆ రాజు అంత సామర్థ్యం నాకు లేదు గాని ఆ వాక్యం మాత్రం అసత్యం కాదు అన్నాడు ఆవటు రాజు కుపితుడై అలాగైతే ఆ వాక్యాన్ని శాస్త్రంలో లేకుండా తీసివేయండి అన్నాడు వటువు జంక ఈ శాస్త్రవాక్య సత్యత్వాన్ని గురించి నాకు ఏ సంశయం లేదు కాబట్టి దీన్ని కాదని అనను అన్నాడు రాజు వెంటనే ఆ వటువును చెరనుంచి పట్నంలో ఉన్న పండితులందరినీ రప్పించి పై ప్రశ్నిస్తే వటువు చెప్పినట్లే వారు చెప్పారు అయితే అశ్వాన్ని తెప్పిస్తాను రుజువు చేయండి అంట అన్నాడు రాజు అందుకు అసమర్ధులం అని వారంటే అందరినీ చెరగొని ఆ పట్నంలో ప్రవేశించే బ్రాహ్మణులందరినీ పట్టితండు అని కావలి వారికి కట్టడి చేశాడు అది మొదలు బ్రాహ్మణులు ఎవరు వచ్చినా ద్వార రక్షకులు వారిని రాజుకు ఒప్పగించడం రాజువారిని యథాప్రకారం ప్రశ్నించి ఖైదు చేయడం జరుగుతూ వచ్చింది ఈ భయంకర వార్త దశ దిశలా మారుమ్రోగి పండితులు ఎవ్వరూ ఆ పట్నంలో ప్రవేశించడమే మానివేశారు కొంతకాలానికి అష్టావక్ర మహాముని ఆ నగర సమీపానికి వచ్చి ఒక చెట్టు కింద విశ్రమించబోతూ ఇద్దరు బ్రాహ్మణులు అక్కడ ఉంటే వారిని ఈ పట్నం పాలించే ప్రభురెవ్వరునాయనా అన్నాడు ఆముని వారిని ఏమి అడుగదల్చుకున్నారు స్వామి ఈ పట్నంలో ప్రవేశించాలని అనుకుంటున్నారా ఏమి అన్నారు ఆ విప్రులు అవునండి ప్రవేశించాలనే అడుగుతున్నాను అన్నాడు ఆముని ఆ విప్రులు వినయంతో స్వామి ఈ పట్నం పాలించే ప్రభువు బ్రాహ్మణులెందరినో చెరపట్టినందువల్ల తాము ఇందు ప్రవేశించవద్దని మా ప్రార్థన దౌర్భాగ్యవశాత్తు విప్రుడు ఎవడైనా ఈ పట్నంలో ప్రవేశిస్తే రికాబులో కాలు పెట్టునంతలో జ్ఞానం సిద్ధిస్తుంది అన్న శాస్త్రవాక్యాన్ని రుజువు చేయి అంటాడు అందుకు ఆమోదించకుండే ఖైదు చేస్తున్నాడు బాబు అన్నారు ఆ ముని చెతుడై ఓహో అదా సమాచారం అయితే ఓ పని చెయ్యండి ఒక పల్లకీలో నన్ను కూర్చోబెట్టి ఆ రాజు వద్దకు తీసుకుని పొండి ఆ శాస్త్రవాక్యం రుజువు చేసి చెరలో ఉన్న పండితులందరినీ విడిపిస్తాను అన్నాడు వారు ఆనందించి వెంటనే ఒక పల్లకి తెచ్చి మునిని అందుంచుకుని తామే వాహకులై సభలో ఉన్న రాజు దింపారు తేజోరాశి అయిన ఆ ముని చూడగానే రాజకు పూజించాలన్న బుద్ధి పుట్టింది వెంటనే సాష్టాంగపడి లేచి చేతులు జోడించి స్వామి తామిచ్చటికి దయచేసిన కారణం ఏమీ నా వల్ల కాదగిన కార్యం ఉంటే సెలవీయవచ్చును అన్నాడు ఆ వినయోక్తికి ఆనందించి ఏ అపరాధం చేశారని పండితులందరినీ చెరపెట్టావో ముందు చెప్పు ఆ నా విషయం విచారించవచ్చును అన్నాడాముని ఒక రికాబులో కాలు పెట్టి రెండవ కాలు సరికి బ్రహ్మజ్ఞానము సిద్ధించును అన్న శాస్త్రవాక్యం రుజువు పరచనందున వారిని కారాగార వాసులను చేసి తిని ఆ వాక్యసత్యత్వం గ్రహించే నిమిత్తమే ఈ పని చేశాను అన్నాడు రాజు సరిపోయింది శాస్త్రవాక్యం రుజువు కానంత మాత్రాన కల్పితమని తిరువానింపవచ్చునా అది మిథ్యకాదని ఒక్కొక్క అక్షరము సత్యమే అని ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు ఆముని అట్లాగైతే ఇప్పుడే గుర్రాన్ని రప్పిస్తాను అనుగ్రహించి శాస్త్రవాక్యం రూఢిపరచండి అని ప్రార్థిస్తున్నానన్నాడు రాజు నీ భావం సుభావహమైనది కనుక సంతోషమే కాని జ్ఞానోపదేశం అపాత్రులకు చెయ్యరాదని ఎరుగుదువు కదా అది పొందాలని ఉంటే నా ఎందు పరిపూర్ణమైన శ్రద్ధాభక్తులను వహించి ముందు చెరలో ఉన్న పండితులందరినీ విడుదల చేసి వెనుక నువ్వు అశ్వమిక్కి అడవికి వస్తే నీ పాత్రతను పరిశీలించి ఉపదేశం చేస్తాను అన్నాడు ముని దృఢ నిశ్చయ పూరితములకు ఆ ఋషివాక్కులు వినగానే రాజుకు ఆసక్తి అధికమై తక్షణం ఖైదు చేసిన వారందరినీ విడుదల చేసి అష్టావక్రిని అందలమెక్కించి తాను అశ్వారూఢుడై అమాత్యాది పరివారంతో అడవికి వెళ్లాడు అక్కడ ఒక వటవృక్ష క్రింద నిలువగాని ఈ పరివారాన్నంతా పంపివేయరాదా ఉపదేశానికి వీరంతా ఎందుకు అన్నాడు ఆ ముని సరే అని అందరినీ పంపి ఆలస్యం సహించని రాజు అష్టావక్రుల అనుమతి పొంది అశ్వం రికాబులో ఒక కాలు పెట్టి రెండవ కాలు ఎత్తడానికి ఉద్యమించే సరికి అగు ఆగు అని మందలించి నీ రెండవ కాలు ఎత్తక నా ప్రశ్నలకు బదులు చెప్పాలి అన్నాడు ఆముని ఆహా ఆజ్ఞకు బద్ధుణ్ణి అన్నాడు రాజు నీవు పరిశీలించే ఈ శాస్త్రంలో రికాబులో కాలించునంతలో జ్ఞానం సిద్ధించును అన్న వాక్యం ఒక్కటే ఉన్నదా ఇంకా ఏమైనా ఉన్నదా అన్నాడు ముని ఇంకా అనేక విషయాలున్నవి స్వామి అన్నాడు రాజు ఆ ముని జ్ఞానం పొందేందుకు గురువు కావాలని చెప్పారా లేదా అంటే ఆహా అవశ్యకంగా కావాలని చెప్పబడి ఉన్నది అన్నాడు రాజు మరి నన్ను గురువుగా స్వీకరించకుండానే అనుగ్రహించమని తొందరిస్తావెందుకు అన్నాడు ఆ ముని లేదు లేదు శాస్త్రవిధిని అనుసరించి ఇప్పుడే తమరిని గురువుగా వరిస్తున్నాను అన్నాడు రాజు గురువుకు దక్షిణో అన్నాడు ముని ఇదిగో ఈ క్షణమే నా తను మన ధనములు తమ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను అనుగ్రహించండి స్వామి అన్నాడు రాజు అది విన్న వెంటనే అష్టావక్రులు దూరంలో ఉన్న ఒక పదలో దూరి దాక్కున్నారు రాజు గుర్రం రికాబులో పెట్టిన కాలు పెట్టినట్లే ఉంచి కదలక మెదలక నిశ్చేష్టుడే నిలిచాడు సూర్యాస్తమయం అయ్యింది అమత్యాదులంతా రాజు రాలేదని విచారిస్తూ అడవికి వచ్చి చూస్తే అందలం ఉన్నది కానీ అష్టావక్రులు లేరు రాజు చలన చిత్ర ప్రతిమలే ఉన్నారు అంతా భయపడి నిలిస్తే మంత్రి రాజును సమీపించి ప్రభు ఈ స్థితికి కారణం ఏమిటి అన్నాడు బదులు లేదు ఆ ముని ఏదో మంత్రప్రయోగం చేసి ఉంటాడని వారి నిమిత్తం వెతికారు కనిపించలేదు నిరాశతో రాజును పల్లకీలో పడుకోబెట్టి పట్నానికి తీసుకుని వెళ్లి రాజమందిరంలో మంచం మీద పడుకోబెట్టారు వారు ఎట్లా పడుకోబెట్టారో అదేవిధంగా చలన రహితుడై ఉండిపోయాడు రాజు మంత్రి దుక్కించి అశ్వికులను అనేకులను రావించి ముని వెతికి తెండని తేకుంటే ఎవరూ తిరిగి రారాదని కఠినంగా శాసించి పంపాడు రాజు అన్నం తినలేదు సరిగదా మాట్లాడనైనా మాట్లాడలేదు నీళ్లు నోట్లో పోస్తే మింగనైనా మింగడు ఆ స్థితి చూచి రాణి రాజబంధువులు మొదలైన పరివారమంతా దుఃఖపరవసులైనారు ఈ వార్త సర్వత్రా వ్యాపించి ప్రజలలో హాహాకారం బయలుదేరింది సూర్యోదయమైంది రాజు లేవలేదు మునీ రాలేదు అంతా ఎదురు కడకు ఒక సేవకుడు సూర్యాస్తమయ సమయమునకు అష్టావక్రులను అందరం ఎక్కించుకుని వచ్చాడు వారిని చూడగానే మంత్రికి పట్టరాని కోపం వచ్చింది కానీ కార్యం చెడిపోతుంది అన్న భయంతో కోపం తెలియపరచక అయ్యా మా ప్రభువుకు మంత్రప్రయోగం ఏదైనా చేశారా అన్నాడు వినయంగా మీ ప్రభువుకు మంత్రప్రయోగం చేస్తే నాకేమి లాభిస్తుందయ్యా అయినా మీ ప్రభువును అడగకపోయావా అన్నాడు ముని మా ప్రభువును ఏమడిగినా బదులు రాదు రెండు రోజులుగా అన్నపానాదులేవు ఏ విధంగానైనా అన్నం తినేటట్లు చెయ్యండి స్వామి అన్నాడు మంత్రి ఆ ముని అప్పుడే రాజును సమీపించి రాజా అన్నారు ఆజ్ఞ ఏమి స్వామి అన్నాడు జనకుడు నీకు నేనేం చేశాను అన్నారు ముని ఏమీ చేయలేదే ఆ మాట ఎవరన్నారు అన్నాడు రాజు అది సరి దానికేం కాని లేచి అన్నం తిను అన్నాడు ముని రాజు లేచి అన్నంతిని తిరిగి చేష్టలుడికి కూర్చున్నాడు కరుణించి మా ప్రభువును యథాస్థితికి వచ్చినట్లు చేయండి మంత్రి ప్రార్థిస్తే ముని సరే అని వారందరినీ ఇండ్లకు పంపి ద్వారం బంధించి రాజును సమీపించి రాజా ఈ విధంగా చేష్టలుడికి కూర్చున్నావెందుకు అన్నారు వెంటనే రాజు స్వామి ఈ శరీరం మీద నాకెట్టి హక్కు లేదు ఈ కాళ్ళు చేతులు నావి ఈ జిహ్వ నాది కాదు ఈ నేత్ర కర్ణాద్రి సర్వేంద్రియములు నావి కావు ఈ రాజ్యం నాది కాదు యథార్థంగా నా తను మనోధనములు మీ పాదపద్మములకు అర్పించి ఉన్నాను మీ ఆజ్ఞ ఏ విధమైన చేష్టలకు అర్హుణ్ణి కాను అందుకే ఇట్లా ఉన్నాను అన్నాడు శ్రద్ధాభక్తి సమన్వితములైన ఆ పలుకులు విని ప్రసన్న హృదయుడైన ముని ఆ చక్రవర్తి తల మీద హస్తముంచి నాయన నీకు ముక్తుడ ఒకటకు తగిన అధికారం ఉన్నదో లేదో తెలుసుకోవాలని ఈ ప్రథమ పరీక్ష చేయవలసి వచ్చింది నాకిప్పుడు అనుగ్రహింపతగిన అధికారివి లభించావు నీవిప్పుడు బ్రహ్మస్వరూపుడవే సదాముక్తుడవు కృతకృత్యుడవు ప్రాప్త ప్రాప్యుడవు అఖండ సుఖస్వరూపుడవు అన్నాడు ఆ రాజు నేను పరిచ్ఛిన్నుడను వికారిని అజ్ఞానిని కదా బ్రహ్మస్వరూపుడను ఎట్లా అయినాను అని తనలో వితర్కిస్తూ ఆ మునికి నమస్కరించి కథం జ్ఞానం అవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి వైరాగ్యం చాప్తం ఏ తద్బ్రూహిమ ప్రభో అని ప్రార్థించాడు తాత్పర్యం స్వామి జ్ఞానం ఏ విధంగా సిద్ధిస్తుందో ముక్తి ఏ విధంగా లభిస్తుందో వైరాగ్యం ఏ తీరున ప్రాప్తిస్తుందో దానిని నాకు వివరింప కోరుతున్నాను ఆ వెనుకనే గీత ప్రారంభింపబడి ప్రశ్నోత్తర రూపకంగా ఏర్పడి జనకులకు తత్వోపదేశము అయింది ఆ ఉపదేశం వల్ల కలిగిన పూర్ణానందంచే రాత్రంతా గడియవలే గడిచింది సూర్యోదయం కాగానే ద్వారం తెరవబడి ఉండటం వల్ల మంత్రి సామంతాదులు లోపలికి వచ్చి పరమానంద ఉన్న రాజును చూచి సంతసించారు అప్పుడు ఆ ఋషిచంద్రుడు రాజును ఉద్దేశించి ఏమీ ఒక్కరికాబులో కాలించి రెండవ కాలు ఎత్తే లోపల జ్ఞానం సిద్ధిస్తుంది అన్న శాస్త్రవాక్యాన్ని గురించి ఇంకా సందేహం ఏమైనా ఉంటే ఇప్పుడు నీ గుర్రాన్ని రప్పించు అన్నారు రాజుభక్తి భరిత హృదయుడై నా మనస్సులో ఏ విధమైన సందేహానికి తావులేదు శాస్త్రవచనం యథార్థం మీ అపార కృపావీక్షణం నాపై ప్రసరించడం వల్ల కృతార్థత చెందాను అన్నాడు ఇది ఆ కథ ఈ అష్టావక్ర గీతయు రిభు గీత కేవలం అతీత స్థితిని తెలియచేస్తుంది అంటే జనకులు నిజంగా తనుమనోధనములు సమర్పించగానే స్వస్థితిలో లీనమై సమాధిని పొందారు ఆ స్థితియే స్వరూపమని దాన్ని సహజంగా అనుభవించమని ఆ గీత వల్ల తెలియచేశారన్నమాట అని సెలవిచ్చారు భగవాన్ రాముని వశిష్ఠుడు ప్రబోధించినట్లే కదా అన్నాను అవునవును అయితే మా అసిస్టెంట్ లో కథా రూపకంగా చెప్పి ఉన్నది దీనిలో ఋభు గీతలో వలెనే స్వరూప వర్ణనమే ఎక్కువగా ఉంటుంది అన్నారు భగవాన్ లేఖ సంఖ్య 181 ఋభు మిదాగుడు ఈ ఋభునిదాగుల కథ విష్ణు పురాణంలో ఉన్నది 25 4 1948 భగవాన్ అష్టావక్రజనుకుల కథ సెలవిస్తూ ఉంటే విన్న ఆంద్రులకరు ఈ ఉదయం శ్రీవారిని సమీపించి నిన్న భగవాన్ల సంవాదం సెలవిస్తూ రిభు గీతని గురించి ప్రస్తావించారే ఆ గీత ఏర్పడిన కారణం ఏమిటో అన్నారు అదా రిభు మహర్షి నిదాగునికి చేసిన తత్వోపదేశమే రిబు గీత అన్నారు భగవాన్ రిభువు నిధాగుడిని పరీక్షించిన కథ కూడా చిత్రంగా ఉంటుంది కదా అన్నాను ఆ కథ కూడా భగ వినాలన్న కుతూహలం కలుగుతున్నదే అన్నారు ఎందరో శిష్యులు ఉన్నప్పటికీ శాస్త్రములలో వారితేరిన బుద్ధిశాలి పవిత్ర మానసుడు గురుభక్తి తత్పరుడు అయిన నిధాగుని మీద వారికి అత్యంత వాత్సల్యం ఏర్పడింది అద్వైత తత్వం అతనికి ఎంతో విషదంగా బోధించారు అయినప్పటికీ అతని మనసు సంప్రదాయ అనుసారమైన కర్మకాండ నుండి విడుదల చెందనందువల్ల గురూపదిష్ట మార్గంలో నిలకడ కలుగలేదు అందువల్ల కర్మకాండను అనుసరిస్తూ జన్మస్థానమైన ఒక పట్టణంలో ఉంటూ వచ్చాడు అట్లా ఉంటూ ఉన్నప్పటికీ మాత్రం గురుభక్తి దినదినాభివృద్ధి చెందుతూనే ఉన్నది శిష్యునికి గురుగా అభివృద్ధి చెందుతున్నదో అదేవిధంగా గురువునకున్ను శిష్యుని ఎందు వాత్సల్యం వృద్ధి కాజచ్చింది అందువల్ల కర్మకాండ నుండి ఏమాత్రం విడివడుతున్నాడో చూద్దాం అన్న తలపుతో అప్పుడప్పుడు ఆ రిభువునికి నిదాబుని వద్దకు వెళ్లి ఉండేవారు ఒక్కొక్కసారి మారువేషంతో కూడా వెళ్లేవారు అట్లా మారువేషంతో వెళ్లిన ఒక సమయంలో నిదాగుడు రాజభవనం నుండి ఉత్సవంతో బైలుదేరే రాజును చూస్తూ నిలబడి ఉండటం పల్లెటూరు మోటు ఆ వేషంలో వచ్చిన రిభువు చూచాడు నిధాగుడు మాత్రం ఈ మనిషిని చూడలేదు మోటువేశంతో వచ్చిన ఆ రిభువు పరీక్షించదలచి ఇదేమయ్యా ఈ గుంపులు కేకలును అన్నాడు నిధాగుడు ఆ మనుష్యుని చూడకుండానే మాట మాత్రం విని రాజు ఊరేగిందుకు వెళుతున్నాడు అన్నాడు రిభువు ఓహో రాజు ఊరేగిందుకు పోతున్నాడా ఎవర్రాజు అన్నాడు నిదాగుడు అదుగో ఏనుగు మీద ఉన్నాడే అతడే రాజు నిదాగుడు ఆ ఏమిటి రాజు ఏనుగు మీద ఉన్నాడనా సరే అయితే నేను రెండింటినీ చూస్తున్నా ఇందులో రాజవుడు ఏనుగేది నిదాగుడు అదేమయ్యా నువ్వు రెండిటినీ చూస్తున్నావు గదా పైన ఉన్నవాడు రాజని ఉన్నది ఏనుగని తెలియదా ఏమిటేమిటి సరిగ్గా చెప్పవయ్యా బాబు నిదాగుడు అబ్బబ్బా నీ మనిషితో మాట్లాడమే కష్టం ఎన్నిసార్లు చెప్పేది సరిగ్గా విను పైన ఉన్నది రాజు కింద ఉన్నది ఏనుగు ఇప్పుడైనా తెలిసిందా లేదా రిభు అయ్యయ్యో నా వంటి మూడుల మీద ఆగ్రహించకు బాబు నిన్ను వేడుకుంటాను ఇంకొక్క మాట పైనా కింద అంటావే దానికి అర్థమేమిటో కాస్త చెప్పు నాయనా మిదాగుడు కోపంతో సరిపోయింది పైన రాజును కింద ఏనుగును చూస్తూనే ఉన్నా అట్లా ఉండి పైనా కింద అంటే ఏమో తెలియలేదంటావేమీ రిగు ఆ అవునయ్యో రెంటినీ చూస్తున్నా అందులో పైన ఏమి కింద ఏమి మీ కోపం ఆగక నీకు చూచిన దృశ్యాలు విన్న వార్తలు ఈ మార్త అర్థం కాకుంటే ఆచరణ రూపకంగా బోధించాలన్నమాట అయితే వంగు అంతా నీకే పూర్ణంగా అర్థమవుతుంది అంటూ అన్నాడు నిధావుడు చెప్పినట్లే వంగాడు ఆ పల్లెటూరి ఆసామి నిధావుడు వెంటనే అతని వీపు మీద ఎక్కి కూర్చుని ఆ ఇదిగో ఇప్పుడు తెలిసిందా పైన నేను రాజువలే ఉన్నాను కింద నీవు ఏనుగువలే ఉన్నావు సరేనా బాగా అర్థమైందా అన్నాడు రిభు ఊహ తెలియలేదే ఇంకా బాగా అర్థం కాలేదు నువ్వు రాజువలే పైన ఉన్నావని నేను ఏనుగువలే కింద ఉన్నానని అంటున్నావు రాజు ఏనుగు క్రింద ఇంతవరకు అర్థమవుతోంది నేను నీవు అని అన్నావే అది మాత్రం అర్థం కాలేదు దేనిని ఉద్దేశించి నేను నీవు అంటావు ఆ విషయం కొంచెం వివరంగా చెప్పు బాబు అని బహునిదానంగా ప్రశ్నించాడు ఈ విధంగా నేను నీవు అను దానిని విడిచి తాను అన్న పదాన్ని వివరించేదైన ఈ ప్రశ్న తటాలున తన ఎదుట తోచినందువల్ల నిధాగుడికి తెలివి కలిగి తక్షణం క్రిందకు దూకి ఆ పల్లటూరు మనిషి పాదాల మీద వ్రాలి పూజ్యపాదుడైన నా గురువు రిభువు తప్ప బాహ్యమైన ఈ భౌతిక వ్యవస్థ నుండి విడివడి యథార్థవస్తువైన ఆత్మయందు నిశ్చయబుద్ది ఏర్పడినట్లు నా మనస్సును ఆకర్షింపగలవారు వేరెవరున్నారు అని నిశ్చయించి అంజలి హస్తుడై నిలిచి తనకు అప్పుడు కలిగిన ఆత్మానుభూతి గురించి వారికి వివరించి ఆ నిశ్చయ జ్ఞాన లబ్ధికై తన గురువును అనేక విధముల ప్రార్థించాడు ఆ రిభువును స్వరూప వర్ణన చేస్తూ అందులో అతనికి దృఢ నిశ్చయం ఏర్పడే విధంగా బోధించారు ఆ బోధే రిభు అందులో స్వరూప వర్ణనే ఎక్కువగా ఉంటుంది అని సెలవిచ్చారు భగవాన్ లేఖ సంఖ్య నూట ప్రేమ మార్గం ఇరవై ఆరు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ ఉదయం ఎనిమిది గంటలకు తమిళ యువకులు ఒకరు భగవాన్ని సమీపించి స్వామి దైవాన్ని ప్రేమించడం మంచిదే కదా ప్రేమ మార్గంలో ఎందుకు పోకూడదు అని ప్రశ్నించారు భగవాన్ చకితులై కూడదని ఎవరన్నారు పోవచ్చును అయితే ఒకటి ప్రేమించడం అనేసరికి తానొకడు దైవముఖుడుగా రెండు కాలేదా తాను వేరు దైవం వేరు కాదే అందువల్ల ప్రేమించటం అంటే తనయందే తనకు ఎక్కువ ప్రేమన్నమాట దానికే వాసుదేవ మననంలో ఆత్మప్రియత్వ దృష్టాంతం అంతరాంతరాలుగా చెప్పబడి ఉన్నది మనుష్యుడికి ధనమే ఎక్కువ ప్రియం ఆ ధనం కంటే పుత్రుడు పుత్రుని కంటే శరీరం శరీరం కంటే ఇంద్రియాలు ఇంద్రియాలలో కన్ను కన్ను కన్నా ప్రాణం ఆ ప్రాణం కంటే ఆత్మ ప్రియమైనది అది ఎట్లాగంటే పుత్రుడైన వాడు ఏదైనా అకృత్యం చేస్తే వాడిని రాచనగరి వారు దండించేందుకు సిద్ధమైనప్పుడు వాని తల్లిదండ్రులు అది సహించలేక ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ లంచమిచ్చి విడిపించుకుంటారు అందువల్ల విత్తం పుత్రుడు ప్రియం ఆ అకృత్యం చేసిన పుత్రుణ్ణి లంచాలతో వదలక వానికి బదులు నీవు లోబడితే వదులుతాం అని అప్పుడు ఆ తండ్రి దానికి ఒప్పక నాకు ఈ చిన్నవానికి సంబంధమే లేదని చెప్పి తప్పించుకుని వస్తాడు అందుచేత పుత్రుడి కంటే శరీరం ప్రియం అకృత్యం చేసిన ఏ మానవుడైనా తన్ను రాజభటులు కన్నులు పొడవడానికి ప్రయత్నిస్తే శరీర దండనికి ఒడంబడి కన్నులు కాపాడుకోవాలని చూస్తాడు కాబట్టి శరీరం కన్నా ఇంద్రియాలు ప్రియం ఆ రాజవారు ఒకవేళ ఇంద్రియాలతో వదలక తల కొట్ట తలపెట్టినట్లయితే ఇంద్రియాలు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు అందుచేత ఇంద్రియాల కన్నా ప్రాణం ప్రియం అదేవిధంగా ఆత్మానంద ఆపేక్ష గలవాడు ప్రాణాన్ని విడవడానికి కూడా ఒప్పుకుంటాడు వానికి ప్రాణం కన్నా ఆత్మ ప్రియం అందువల్ల ప్రియ ప్రియరూపమైన ఆత్మగా ఎరుగటయే దైవాన్ని ప్రేమించడం తాను సుఖంగా ఉండాలని కదా దైవాన్ని ప్రేమించదలచటం తాను సుఖమాయే సుఖమే దైవమాయే ఇంక ప్రేమించేదెవరిని ప్రేమయే దైవం అని సెలవిచ్చారు అందుకే భగవంతుని ప్రేమ మార్గంలో భజింపవచ్చా అని అడుగుతున్నాను స్వామి అన్నారు ఆ పృచ్చకులు ఆహా అదే కదా చెబుతున్నాను ప్రేమయే భగవత్ స్వరూపం నాకిది ప్రియం కాదు నాకది ప్రేమకరంగా లేదు అంటూ మంచి చెడ్డ అన్నీ తోసేస్తే మిగిలేదేదో అదే తన స్వరూపం అదే స్వచ్ఛమైన ప్రేమ ఆ యథార్థ ప్రేమనే భగవంతుడనుకో ఆత్మానుకో ఏమన్నా అదే భక్తి అదే జ్ఞానం అదే అన్నీను అన్నారు భగవాన్ బాహ్యాభ్యంతరములందుతో చే దుర్విషయాల మీద సద్విషయాల మీద ప్రేమ తోసివేసి ఈశ్వరుడిని ప్రేమించాలని కదా తామిప్పుడు సెలవిచ్చిన దానికి అర్థం ఇది ప్రియం కాదు అది ప్రియం కాదు అని తోసివేయటానికి ముందే బుద్ధి పుడుతుందా అన్నీ అనుభవిస్తే కదా తోసివేయడానికి అన్నారు ఇంకొకరు అది నిజమే అందుకే చెడ్డను తోసివేసేందుకు మంచిని ప్రేమించాలి కడకు అది అడ్డుగానే తోస్తుంది గనక ఆ మంచిని తోసివేయవలసిందే అయితే ముందు మంచిని ప్రేమించాలి ప్రేమించి నిరసించాలన్నమాట అట్లా అన్నిటినీ తోసివేస్తే ఉండేది తానే అదే నిజమైన ప్రేమ ఆ ప్రేమ రహస్యం ఎరిగిన వారికి లోకమంతా ప్రేమమయంగానే తోస్తుంది అని చెప్పి మౌనం వహించారు భగవాన్ లేఖ సంఖ్య నూట తెర ఇరవై ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నిన్న మధ్యాహ్నం ఒక భక్తుడు భగవాన్ని సమీపించి స్వామి తన్ను తాను ఎరిగిన వానికి జాగ్రత్త స్వప్న సుషుక్తులనే మూడవస్థలు ఉండవంటారే నిజమేనా అన్నాడు భగవాన్ ప్రసన్న దృష్టితో చూస్తూ ఉండవంటే ఏమని నీ భావం నాకు స్వప్నం వచ్చింది నాకు గాఢంగా నిద్రపట్టింది నాకు మెలుగు వచ్చింది అని అంటూ ఉండడం వల్ల ఈ మూడవస్థలలోనూ నీ ఉన్నట్లు ఒప్పుకోక తప్పదు కదా అందువల్ల నువ్వు ఎప్పుడూ ఉన్నావన్నది స్థిరపడుతూనే ఉన్నది ఉన్నట్లే ఉంటే జాగ్రత్త వస్తుంది అదు మరుగై స్వప్నం వస్తుంది అది పోయి సుశుక్తి వస్తుంది నీవు అప్పుడూ ఉన్నావు ఇప్పుడు ఉన్నావు ఎప్పుడూ ఉన్నావు పై మూడ మూడవస్థలు వచ్చేవి పోయేవిను నీవో ఎప్పుడు ఉంటావు అది ఎట్లాగంటే సినిమా దృశ్యం వలనే తెర ఎప్పుడూ ఉంటుంది రకరకాల బొమ్మలు పోతవి వస్తవి తెరకు ఒక్కటి తెర తెరగానే ఉంటుంది అదే విధంగా నీవు నీవుగానే ఉంటావు అది తెలుసుకుంటే అవస్థలు తెర మీద బొమ్మల వలనే నిన్నేమీ బాధించవు అంటే నీకు అంటవు అన్నమాట సినిమా తెర మీద ఒకప్పుడు అంతులేని అలలతో సముద్రం గోచరిస్తుంది పోతుంది మరొకప్పుడు గప్పున మండుతూ అగ్ని కనిపిస్తుంది అది పోతుంది అప్పుడు తెర ఉన్నది ఇప్పుడు తెర ఉన్నది ఆ తెర ఆ నీటి వల్ల తడిసిందా ఈ అగ్ని వల్ల కాలిందా ఏది దానికి అంటలేదు అదేవిధంగా జాగ్రస్వప్న సుషుక్తులలో కలిగే కల్లోలాలేవి నిన్ను అంటవు నీవు నీవుగానే ఉంటావు అని సెలవిచ్చారు అయితే మూడవస్థలు ఉన్నా వారికేమీ మాట అంతేనా అన్నారు ఆ పృచ్ఛకులు అదే అదే ఇవన్నీ వస్తవి పోతవి వారికేమీ వారికెప్పుడు ఒక్కటే అవస్థ అన్నారు భగవాన్ అంటే అన్నిటికీ సాక్షిమాత్రంగా ఉంటారనే కదా అర్థం అన్నారా భక్తులు అవునండి దీనికే పంచదశి దశమ ప్రకరణంలో విద్యారణ్యుల వారు నాటక ఉపమానంగా చెప్పారు నాటకం ఆడుతూ ఉంటారు దీపం దానికి సాక్షి అదే రాజ సేవక నర్తకి విభేదంలో హెచ్చు తగ్గులు లేకుండా రంగస్థలంలో నటించే నటకుల మీద ప్రేక్షకుల మీద ఒకే విధంగా ప్రసరించి ప్రకాశింప ఆ దీపం రంగానికి ముందు ఉంటుంది రంగం నడుస్తున్నప్పుడూ ఉంటుంది రంగం ముగిసిన వెనుకనూ ఉంటుంది అదేవిధంగా సాక్షిన్ని వృద్ధిక్షయాది వికారాలు లేకుండా అహంకారాన్ని బుద్ధిని శబ్ద స్పర్శలను విషయాదులను ప్రకాశింపచేస్తూ ఉంటాడు సుషుక్త్యాద్యవస్థలలో అహంకారాదులు లేనప్పటికీ ఆ సాక్షి నిర్వికారుడై స్వయంగా ప్రకాశిస్తూనే ఉంటాడు అని తాత్పర్యం ఏదైనా ఒకటే తానెవరో తన ఉనికి ఏదో విచారించి తెలుసుకుంటే సందేహాలే ఉండవు అని సెలవిచ్చారు భగవాన్మిది నిన్న రాయలసీమ నుండి వకీలు ఒకరు వచ్చారు వారు ఉదయం తొమ్మిది గంటలప్పుడు భగవాన్ సోఫా దగ్గరగా కూర్చుని స్వామి గీతలో కృష్ణ భగవానులు ముందు అంతా కర్మమయమే మీదేమీ లేదు అని చెప్పి వెనుక కర్తా కర్మ కార్యం అన్నీ నేనే అని అన్నారే కర్మయే ప్రాధాన్యం అంటే అది జడంగదా గదా కర్తదే అంటే ఆ కర్తయైన ఈశ్వరుడు మొదట ఈ కర్మను సృష్టించినప్పుడు ఒకరికి ఒక విధంగానూ ఇంకొకరికి ఇంకొక విధంగానూ ఎందుకు సృష్టించాడు వెనుక కర్మానుసారం నడిపిస్తాడంటారే సరే అసలు ఈ భేదం ముందు ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చింది అదేగాక అంతా కర్మకు ఈశ్వరుడికి వదిలితే పురుషకారం ఏమున్నది పురుషకారం లేకుంటే జ్ఞానం సంపాదించు అని అనడం ఎందుకు ఇదంతా ఏమిటి అని ప్రశ్నించారు భగవాన్ సావధానులై ఈ అడిగేదెవరు ఈ సందేహం ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చింది ముందు అది విచారించి తెలుసుకోండి అన్నారు కృష్ణ భగవాన్ అర్జునులకు అట్లా చెప్పారేమని అడుగుతున్నాను స్వామి అన్నారు ఆ భక్తులు అదేనండి కృష్ణ భగవాన్ అర్జునుడికి చెప్పారంటే ఏం చెప్పారు కర్మానుసారం నడిచేది నడుస్తుంది పైన కర్తను నేనున్నాను కదా చూచుకుంటాను నువ్వెందుకు చింతిస్తావు ఈ పితృభురాతృ వధాధికం నీ శరీరం చేస్తుంది గాని నువ్వు చెయ్యవే నువ్వు శరీరమా కాదు మరి నీకీ బంధం ఎందుకో దాన్ని వదులు అన్నారు అంటే నేను చేస్తున్నానన్న కర్తృత్వ భావం వదలమన్నారన్నమాట అదే పురుషకారం శరీరం నేననే ఆ కర్తృత్వ భావ బంధం తెంచుకున్నది తానే విడవలసింది తానే తా తెచ్చుకున్నది తానే పోగొట్టుకోవాలి కానీ వేరొకరు ఏ విధంగా పోగొట్టగలరు పురుషకారం వల్ల ఆ బంధం తెంపుకుంటే కర్తయ్యైన ఈశ్వరాజ్ఞ కర్మ దానంతట అది నడుస్తుంది ఏ ఉపాధి ఏ పని చెయ్యాలో ఆ పని చేస్తుంది తనకేమి అని చెప్పారు బంధువత చింతాకులునకు కర్తృత్వ భావం వదలమని బోధించారే కానీ యుద్ధం అర్జునుడే చేశాడు గీతా శ్రవణం వల్ల కర్తను నేననే భావం వదిలింది గనుక మొదట బాధించింది అప్పుడు బాధింపలేదు ఆ శరీరంతో ఆ జరగవలసి ఉన్నది జరిగింది దుర్యోధనుడు అంతే ఆయనకు వివేకం లేక కాదు తాను చేసేది అధర్మమని తెలుసు కానీ ఏదో ఒక శక్తి ఆ పనికి లాగుకొనిపోయేది ఏం చేస్తాడు ఆ శరీరంతో ఆ పని అట్లా కావలసి ఉంది అయింది ఆ సంగతి మరణ సమయంలో వారే అన్నారట అందువల్ల ఏదో ఒక శక్తి అందరినీ ఆడిస్తుందని తెలుస్తూనే ఉన్నది నేను చేస్తున్నాననే కర్తృత్వ భావం పోగొట్టుకునటే పురుషకారం అన్ని సాధనలు అందుకే అని సెలవిచ్చారు భగవాన్ అది సరే ఈ కర్మకు అవది సెలవిస్తున్నారే కాని ఆది ఏమో ఎవరూ చెప్పలేదే అన్నారు ఇంకొకరు ఆ అదే నీకు ఇది ఎట్లా వచ్చింది అంటే కర్మ వల్ల వచ్చింది నీవెట్లా పుట్టావు కర్మ వల్ల పుట్టావు ఇంతవరకే జవాబు గాని ఆ కర్మ ఎట్లా పుట్టింది అంటే అది ప్రశ్నించరాదు అన్నారు దీనికే బీజాంకురన్యాయం చెప్పారు చెట్టు నుండి విత్తు పుట్టింది మళ్లీ విత్తు నుండి చెట్టు పుట్టింది అసలు ఆ విత్తుకు మొదలెది అని ప్రశ్నించ రాదట ఎందువల్ల ప్రశ్నించరాదు అంటే అది అంతే దానికేం చెప్పగలం నేనందుకే నువ్వు ఎట్లా పుట్టింది ఎక్కడ పుట్టింది తెలుసుకోముందు అంటాను అని చెప్పారు భగవాన్ గీతలో ఈశ్వర సర్వూతాం హృదయర్జున తిష్టతి భ్రామయన్ యంత్రారూఢాని మాయయా అధ్యాయం పద్దెనిమిది శ్లోకం అరవై ఒకటి అన్నారు కదా ఇక వీరి యత్నమేమున్నది అన్నారు ఆ పృచ్కులు అది నిజమే కాని ఈశ్వర సర్వభూతానాం అని చెప్పిన వెంటనే త్వమే వశరణం గచ్చ సర్వభావ భారత శ్లోకం అరవై రెండు అని చెప్పారే శరణు చందుము అంటే పురుషకారం చెయ్యాలనే కదా నేనున్నానన్న భావన ఉన్నంత వరకు ప్రయత్నం చేయవలసిందే నేనున్నాను అన్న భావన నశిస్తే అంతా ఒక్కటే అన్నారు భగవాన్ లేఖ సంఖ్య నూట నాయన ప్రవచనం ముప్పై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నిన్న మధ్యాహ్నం రెండున్నరకు భగవాన్ సన్నిధిలో హృదయ కుహర మధ్యే అన్న శ్లోకాన్ని గురించిన ప్రసంగం వచ్చి భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నప్పుడేనా ఆ శ్లోకం వ్రాసింది అన్నారు ఒక భక్తులు అవును అక్కడుండగానే పంతొమ్మిది వందల పదహైదులో జగదీశ్వర శాస్త్రి మూలంగా అది వ్రాయవలసి వచ్చింది అన్నారు భగవాన్ అదా కారణం భగవాన్ స్వయంగానే వ్రాసినట్లు రమణ గీతలో సూచించారే అన్నారు ఆ భక్తులు కాదు కాదు పంతొమ్మిది వందల పదహైదులో ఉంటూ వచ్చాను జగదీశన్ అప్పుడు ఇక్కడే ఉన్నాడు ఒకనాడు ఒక కాగితం మీద హృదయ కుహర మధ్యే అని వ్రాసి చేత్తో పట్టుకుని కూచున్నాడు నేనది చూచి ఏమిటోయ్ అంటే శ్లోకం ఒకటి వ్రాయాలని తోచింది రాయబోతే ఈ ఒక్క పదమే స్ఫురించి వ్రాశాను అన్నాడు కొదవ పూరించమంటే నాకేది స్ఫురించటం లేదని కాగితం నా కింద పెట్టి ఉంచాడు ఎన్నిసార్లు హెచ్చరించిన నా వల్ల కాదని వదిలి ఒకనాడు ఎక్కడికో వెళ్ళాడు వాడు వచ్చే లోపల నేనది పూరించి శ్లోకం క్రింద జగదీశన్ అని వ్రాసి వాడు రాగానే చూపాను వాడికప్పుడు చాలా చిన్న వయసు భగవాన్ కదా పూరించింది జగదీశన్ అని వ్రాసారెందుకు అన్నాడు అదే మోయ్ జగదీశన్ కాదు పూరించింది అన్నాను జగదీశనే వ్రాసిందైతే ఆ కాగితం నాకివ్వండి అని లాక్కుని దాచుకున్నాడు అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ జగదీశ్వర్లే కదా అన్నాన్ నేను అది సరి అంటూ మళ్లీ ఆ మాట ఎత్తనీయక భగవాన్ ఇట్లా సెలవిచ్చారు ఆ శ్లోకం వ్రాసిన కొన్ని నాళ్లకు ఒకనాడు ఆపైగా ఉన్న పెద్ద బండ మీద నేను కూర్చుంటే అంతా చుట్టూ చేరి ఆ శ్లోకానికే అర్థం చెప్పమన్నారు సరేనని రెండు మూడు గంటల సేపు చెప్పాను ఆ భావం తీసుకుని ఇటీవల జగదీశన్ శంకర్ల ఏక శ్లోకి వలే పెద్ద వాష్యం రాశాడు ఆ వ్రాత ఎక్కడో పోయిందట నాయన రమణ వ్రాసినప్పుడు అరుణాచల పంచరత్నాలు మంగళ శ్లోకంగాను ఈ శ్లోకం రెండవ అధ్యాయానికి పెట్టుకున్నారు అంతే కారణం లేకుండా నేనేది వ్రాయలేదు నాయన రమణ వ్రాసింది కూడా అప్పుడేనా అన్నారు ఇంకొకరు కాదు కాదు ఆ జూలైలో వ్రాశారది అయితే ఒక చిత్రం ఏమంటే నాయన పంతొమ్మిది వందల పదమూడులో నన్ను కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు కదా వారి మనసులో ఆ భావం నాటుకుని పోవడం వల్ల ఎక్కడ ఏ ఉపన్యాసం ఇచ్చినా ఆసుకవి కనుక ఉపమానంగా ఏదో ఒక శ్లోకం కల్పించి చదివి ఇది రమణ గీతలో అధ్యాయంలో ఇన్నో శ్లోకం అని చెప్పి దబాయించేవారు రమణ కాగితం మీద ఒక్క గీతైనా పెట్టకముందే ఈ దబాయం పంతాను వారు దబాయింప సాగినారంటే ఎవరు బదులు చెప్పగలిగేవారు కాదు ఒకటే ఆవేశం అట్లా చెప్పి చెప్పి చివరకు ఆ గీత వ్రాశారు అన్నారు భగవాన్ ఎవరైనా ఏది రమణ గీత అంటే ఏం చేసేవారో అన్నారు భక్తులు భగవాన్ నవ్వుతూ వారు ఎదుట బదులు చెప్పేందుకు ఎవరికంత సాహసం వారి దర్పం అటువంటిది రమణ గీత వ్రాసిన వెనుక కూడా ఏం చేసేవారనుకున్నారు దానిలో లేని శ్లోకాలు కూడా కొన్ని ఉపమానంగా చెప్పి ఇది రమణ గీతలోనిదే అనేవారు ఎవరైనా కొంచెం ధైర్యంతో ఇది అందులో లేదే అంటే మహారమణ గీతలో ఉన్నదో అనేవారు అది కూడా వ్రాయాలనే ప్లాన్ వేసుకున్నారు గాని ఇట్లా అయింది అరుణాచల పంచరత్నాలకున్ను భాష్యం రాసి తన సామర్థ్యాన్నంతా చూపించాలని అనేవారు కానీ ఆ పని జరగలేదు అన్నారు భగవాన్ నాయన శైవ సిద్ధాంతాన్ని గురించింది ఇదే విధంగా ఒకసారి ఉపన్యాసించారట కదా అన్నారు ఇంకొక భక్తులు అవును అది వారు ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లోనే వారికిప్పటికీ శైవ సిద్ధాంతాన్ని గురించి తెలియనే తెలియదు శైవ సిద్ధాంత సభ ఆ సంవత్సరం సమావేశం ఈ ఊళ్ళో ఏర్పాటు చేసుకుని ఆ సభకు అగ్రాసనాధిపతిగా నాయనను ఆహ్వానించారు వీరు గొప్ప పండితులు కదా శైవ సిద్ధాంతాన్ని గురించి వివరణ సహితంగా ఉపన్యసించగలరని ప్రకటించారు ఆ సభ ఇంకా నాలుగైదు రోజులు ఉన్నదనగానే నాయనకు తెలియజేస్తే సరే వస్తా అని జంకు లేకుండా చెప్పి పంపి మాట్లాడకుండా ఊరుకున్నారు తీరా సభ జరిగే నాటి వచ్చి వాళ్లేదో శైవ సిద్ధాంత సభకు రమ్మని ఉపన్యసించమని అన్నారే నాకింతవరకు ఆ సిద్ధాంతమేమో తెలియదు అసలు దాని తత్వమేమిటి అని అడిగారు నేనప్పుడు అరవంలో ఉన్న శివ అనే శైవ సిద్ధాంత గ్రంథంలోని పన్నెండు సూత్రాలు ఎత్తి చెప్పి మొత్తం మీద ఆ సిద్ధాంత భావమంతా సంగ్రహంగా చెప్పాను ఇంకే వారు మంచి మేధా సంపన్నులు గనుక అర్థమంతా గ్రహించి సభకు భావమంతా సమగ్రంగా మననంలో ఉండటం వల్ల ఆ భావమే ఆసువుగా శ్లోకరూపంగా గడగడా చదివి అరవంలో అనర్గళంగా ఉపన్యసిస్తే సభ్యులంతా స్తంభించిపోయారట నాయన తిరిగి వచ్చి ఈనాడు మాట్లాడింది నా శక్తి వల్ల కాదు భగవాన్ అనుగ్రహం వల్ల ఎన్నడూ చదువని శైవ సిద్ధాంతమంతా కరతలామలకం వల్లే అవగతమైంది అన్నారు వారి మేధాశక్తి అటువంటిది అని సెలవిచ్చారు భగవాన్ వారు ఉమా సహస్రం కూడా తెల్లవారి చదివే రోజనగా ఆ రాత్రికి గాని పూరించలేదటగా అన్నారు ఒకరు అవునవును వారప్పుడు చూత గుహలో ఉన్నారు ఫలానా రోజున అపీతకుచాంబ సన్నిధిలో ఉమా సహస్రం చదువుతామని అందరికీ ఆహ్వాన పత్రికలు పంపితే అంతా వచ్చారు తెల్లవారితే చదివే రోజు అప్పటికింకా మూడు వందల శ్లోకాలు కొదువబడ్డవి నాయన నా వద్దకు వచ్చి ఆ మూడు వందలు తెల్లవారే లోపల పూరించాలే ఎట్లాగూ అన్నారు దానికేం రాత్రి భోజనానంతరం వ్రాస్తే పోతుంది అన్నాను అయితే తామ అక్కడికి దయచేయాలని వారన్నారు అదంతా నేను కొండ మీద ఉండగానే సరేనని ఆ చూత గుహకు నేను వెళ్లి ఓ మూలగా ఒత్తిగిలి పడుకున్నాను కళ్ళు తెరిచే ఉంచానన్నమాట వారు నాకు ఎదురుగా కూర్చుని వ్రాసేందుకు నలుగురు శిష్యులను పక్కన కూర్చోబెట్టుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క పాదం చెప్పున చెబుతూ పన్నెండు గంటల లోపల మూడు శ్లోకాలు పూరించారు అన్నారు భగవాన్ ఆ మూడు అయ్యే వరకు భగవాన్ తదేక దృష్టితో చూస్తూనే ఉన్నారని ముగించగానే లేచి కూర్చుని నేను చెప్పిందంతా వ్రాసుకున్నారా అని భగవాన్ అడిగారని మేము విన్నామే నిజమేనా అన్నారు ఆ భక్తులు అవున్ నిజమే అవన్నీ నేనే చెప్పినట్లు తోచింది అన్నారు భగవాన్ నాయన మిగతా శ్లోకాలన్నీ ఎన్నో సార్లు మార్చారట కానీ ఆ మూడు వందలలోనూ చెయ్యి పెట్టనే లేదటే అన్నారు ఆ భక్తులు అని తల ఊపుతూ మౌనం వహించారు భగవాన్ూట ఎనభై ఆరు అభ్యాస వైరాగ్యములు ఒకటి ఐదు వందల నలభై ఎనిమిది ఈ ఉదయం పుస్తకాలు భయం చేసుకుంటూ కొంచెం ఆలస్యంగా వెళ్ళాను తొమ్మిది గంటలు కావస్తోంది నేను వెళ్లే లోపలనే నిన్నటి దినం వచ్చిన మహారాష్ట్రులు కొందరు భగవాన్ని ఏమో ప్రశ్నించారు కాబోల్ను భగవాన్ అనర్గళ వచో విజృంభణతో సమాధానాలిస్తున్నారు ఆ వాణి అమృతమయమై అఖండ గంగా ప్రవాహంలాగా ప్రవహిస్తున్నది ఒక భక్తుడు ఆ అమృత సార లవలేశం ఇంగ్లీష్ లో తర్జుమా చేస్తున్నాడు నా ఆలస్యానికి లజ్జించి హాల్లో ప్రవేశించి కూర్చున్నాను భగవాన్ ఉత్సాహంతో అదేనండి అభ్యాస వైరాగ్యాలను గురించి భగవద్గీతలో చక్కగా చెప్పారు చూడండి ఆత్మ అధ్యాయం చిత్తములు ఉ చేయయుతంగా స్వీకరింపబడిన బుద్ధిచేత నెమ్మది నెమ్మదిగా ఉపరతి కాంచుట అభ్యాసమని మనశ్చంచ చంచలము అస్థిరము అయిన ఈ చిత్తము ఏ ఏ విషయాదులంతు సంచరిస్తుందో ఆ విషయాదుల నుండి మరలించి ఆత్మలో నిలపడమే వైరాగ్యమని చెప్పారు అభ్యాస వైరాగ్యములంటే అవే కానీ ఆడంబరానికి చేసేవి కావు ఆ అభ్యాస వైరాగ్యముల వల్లనే మనస్సును జయించాలి ఇంత దూరం చెప్పినా అర్జునుడు సందేహం తీరక ఇంకా ప్రశ్నించాడు చంచలం హిమన కృష్ణ ప్రమాధి బలవదృఢం నిగ్రహం మన్యే వాయోసు దుష్కరం అధ్యాయం ఆరు శ్లోకం ముప్పై ఈ చిత్తం ఒక చంచలమైనదే కాక దేహాన్ని ఇంద్రియాలను క్షోభ పెడుతూ పరాధీనం చేసేది బలవంతమైనది దృఢమైనది కదా వాయువును అడ్డుకోవడం ఎంత దుష్కరమో ఆ చిత్తాన్ని అరికట్టడం కూడా అంత దుష్కరం అందువల్ల ఆ చిత్త నీవు చెప్పినంత సులభమని నేను చెప్పలేను అందుకు సమాధానంగా అసంశయం మహాబాహో ముప్పై ఐదు అన్నారు కృష్ణ భగవానులు మనస్సనేది అడ్డుకోవడానికి వీలులేనిది చంచలమైనది అనేందుకు సందేహమే లేదు కానీ అభ్యాస వైరాగ్యముల వల్ల అరికట్టవచ్చును అని కదా భావం అందువల్ల సాధకుడికి అభ్యాస వైరాగ్యములు ముఖ్యంగా కావాలి అని సెలవిచ్చారు ఆ పృచ్కులలో ఒకరు అందుకుని గీత ద్వితీయ అధ్యాయంలో విచార మార్గానుసారం ధ్యానమే ముఖ్య సాధనము అన్నారు ద్వాదశ అధ్యాయంలో భక్తి యోగమే శ్రేష్టం అన్నారు అన్నారు అదా ముందు జ్ఞాన యోగ మార్గానుసారం ధ్యానం చెయ్యమంటే మనస్సుకు పట్టలేదు వెనుక యోగమని అది కాకుంటే కర్మమని అది లేకుంటే భక్తి అని ఇట్లాగే ఒక్కొక్కటి అంతరాంతరాలుగా చెప్పారు ఏ ప్రకృతికి ఏది అనుగుణమో ఆ దారిని పోవచ్చునని గమ్యస్థానం ఒకటే కదా అధికారిని అనుసరించి ఆయా మార్గం సులభంగా ఉంటుందని వారి అభిప్రాయం అని సెలవిచ్చారు భగవాన్ లేఖ నూట ఎనభై ఏడు నిన్న జరిగిన అభ్యాస వైరాగ్య ప్రసంగం నీకు వ్రాసి అందులో ఉన్న గీతాశ్లోకాలకు శ్లోక సంఖ్య అధ్యాయం వ్రాదామని చూస్తే పుస్తకంలో త్వరగా దొరకలేదు భగవాన్నే అడిగితే సులభంగా తెలుస్తుందని ఈ మధ్యాహ్నం రెండున్నర గంటలకు వెళ్లాను అట్టే జనం లేరు గీత చూపించి గుర్తడిగాను భగవాన్ గుర్తులు చూపి కరుణతో మళ్లీ తాత్పర్యం వివరించి చెప్తారు భగవాన్ అది చెబుతూ ఉండగానే కొందరు ఆంధ్రులు జట్టుగా వచ్చి కూర్చున్నారు అందులో ఒకరు స్వామి మోక్షానికి సులభోపాయం ఏమి అని ప్రశ్నించారు భగవాన్ మందహాసంతో ఇదిగో ఇప్పుడు చెప్పుతున్నది అదే ఎప్పుడెప్పుడు మనస్సు ఇతర చింతలకు పోతుందో అప్పుడప్పుడు దాన్ని మరల్చి ఆత్మయందే ఎందే అదే ఉపాయం అన్నారు ఆ విధంగా రామనామ జపం మంచిదే కదా అన్నారు ఇంకొకరు ఆహా మంచిదే అంతకన్నా మెరుగేమున్నది నామజపం మాహాత్మ్యం సామాన్యమా భగవాన్ వైపు చూచి ఇదిగో మీకు నామదేవుని చరిత్ర తెలుసు గదా వారు ఒక భక్తునితో రామనామ మహిమ ఎరుగవలెనంటే ముందు నీ నామేదో తెలుసుకోవాలి తన నామన్నా యథార్థ స్వరూపమని భావం తానెవరో ఎట్లా పుట్టాడో ఏమో అని తన మూలం ఎరిగితే కాని తన నామం ఎరుకపడదని అన్నారు ఈ భావం మహారాష్ట్ర భాషలో నామదేవ విరచిత అభంగములందు ఉన్నది మలయాళ భాషలో ఒకరు అధ్యాత్మ రామాయణం చాలా విపులంగా వ్రాశారు ఆంజనేయులు సీతాన్వేషణకు వెళ్లినప్పుడు రావణుని సభలో అతనికి అభిముఖంగా ఉన్నతాసనం నిర్భీతుడై నిర్భీతుడైత వాక్యాలుగా ఇట్లా అన్నాడట ఓ రావణేశం వివరించి చెబుతున్నా విను అతిశయించిన హరిభక్తి వల్ల ఆత్మశుద్ధి కలుగుట నిశ్చయం అహం అడవును అఘం ఉడుగును ఆ వెనుక ఆ స్థానముందు అతి విశుద్ధమై త్వరగా తత్వజ్ఞానము ఉదయించును విమలతర మనస్సుచే భగవత్తత్వ విజ్ఞాన విశ్వాస కేవల ఆనంద అనుభూతి వలన రజని చరవన దహన మంత్రాక్షరద్వయం రామ రామ రామా ఇది తానే సదా జపించును ఈ విధమైన జ్ఞానము రవంతా కలిగిన వానికి ఇక కావలసినదేమున్నది అందువల్ల భవ భయహరము భక్త లోక ప్రియము భానుకోటి ప్రభాభాసురము అయిన విష్ణు పదాంబుజమును భుజింపుము మూడ బుద్ధిని త్యజింపుము అన్నాడు సంస్కృత అధ్యాత్మ రామాయణంలో ఇది రెండు మూడు శ్లోకాల్లో చెప్పి ఉన్నది గాని మలయాళంలో ఉన్నట్లు విపులంగా లేదు రామనామ మహిమంటే సామాన్యమా అయితే ఒకటి జపించే విధానం తెలియాలి ఏ జపానికి గాని ప్రాణాయామే వినియోగ అని చెప్పారు అంటే ముందు ప్రాణ నిరోధం చేసి జపింపవల్నని భావం మనస్సును అరికట్టమని దాని అర్థం సంబంధులు శివభక్తులు గదా వారు పంచాక్షరి జప విధానం ఒక పాటలో వివరించారు తాత్పర్యం ఏమంటే ముందు నవద్వారాలు మోసి తాళం పెట్టి ముద్రలు వయ్యవోయ్ లేకుంటే ఈ మనస్సు బయటికి పరిగెత్తుతుంది అట్లా సీల్ చేసిన వెనక పంచాక్షరిని జపించు అన్నారు విషయ రోధం వల్ల మనస్సు అనిగితే ఉండేది తానే తన్ను తానే జపించి ఆ జపమే తానై కూర్చుంటాడు దాన్నే అజపం అంటారా అన్నారు ఇంకొకరు అవును తాను తానుగా జపింపబడేదే అజపం గాని నోటితో ఉచ్చరిస్తే అజపం ఎట్లాగవుతుంది అన్నారు భగవాన్ అందరికీ అన్ని సమయాలలో జపించేందుకు శక్తి కలుగుతుందా అన్నారు ఆ భక్తులు కలుగదు అందుకే కొంచెం సేపు మంత్రం జపించు మరి కొంచెం సేపు పాడుకో చదువుకో వ్రాసుకో అట్లాగే మనస్సును సద్విషయాలలో త్రిప్పి ఇతర విషయాలకు పోకుండా అడ్డుకోవాలి అన్నారు పెద్దలు అభ్యాస వైరాగ్యముల వల్ల అరికట్టమన్నాడు కదా గీతాకారుడు జప విధానం అంతే క్రమంగా మనస్సును ఏకాగ్రం చేసి జపించాలి ఆ ఏకాగ్రత కలగడానికే పైన చెప్పినట్లు సాధన చెయ్యాలి अलविचार भगवा अभ्यास वैराग्याभ्यां तन्निरोधः पात योग